కాబట్టి ప్రేమలో సైకలాజికల్ డిపెండెన్స్ ఉండదు డిమాండింగ్ ఉండదు గివింగే ఉంటుంది అది ప్రేమ మీరు అడగచ్చు ఒకవేళ సైకలాజికల్ డిపెండెన్స్ ఉండి డిమాండింగ్ ఉంటే అది ఏమిటి అని అది ప్రేమ కాదు అది ఆసక్తి అటాచ్మెంట్ అంచేతనే ఆసక్తిలో మీకు దుఃఖం అనుభవానికి వస్తుంది ఎప్పుడు కూడా టెస్ట్ యాసిడ్ టెస్ట్ బ్లూ కలర్ వస్తే కా ఆల్కలాయం రెడ్ కలర్ వస్తే యాసిడ్ లెట్ మస్ టెస్ట్ అంటారు ఆ టెస్ట్ ఏమిటంటే ఏదైనా ఒక రిలేషన్షిప్లో మీకు దుఃఖం అనుభవానికి వచ్చిందా వచ్చింది అంటే మీ ప్రేమలో కల్తీ ఉన్నది ఎందుకంటే ప్రేమలో ఆనందం అనుభవానికి రావాలి కానీ దుఃఖం అనుభవానికి రాకూడదు దుఃఖం అనుభవానికి వచ్చిందంటే అర్థం ఏంటి నేను ప్రేమిస్తున్నాను కానీ ఆ వ్యక్తి నాకు ఈ సేవ చేయాలని అపేక్షిస్తున్నాను డిమాండ్ కానీ చేయటం లేదు కాబట్టి దుఃఖం నేను ప్రేమిస్తున్నా కూడా నాకు సేవ చేయటం లేదు దుఃఖం వచ్చిందా లేదా నేను ప్రేమిస్తున్నా ఇంతల్లా ప్రేమిస్తుంటే నేను కోరిన విధంగా ఉండటం లేదు దుఃఖం వచ్చిందా లేదా అది ప్రేమ కాదు డిస్కాల్డ్ అటాచ్మెంట్ ఇది కొన్ని ఈ విషయాలను కొన్ని మనం నేర్చుకోవాలి తనలో తాను బాగా లోతుగా పరిశీలించి ఆ దోషాన్ని కొంత సెటరేట్ చేసుకోవాలి సెటరేట్ చేసుకుంటే మీకు యథార్థమైనటువంటి ప్రేమ అనుభవానికి వస్తుంది అదొక విషయం అది అయిన తర్వాత లోకల్లో మీరు ప్రేమ ఉందనుకోండి సపోజ్ నేను గులాబీ పువ్వును ప్రేమిస్తున్నాను అంటాడు ఒకడు లేకపోతే ఇంకొకటి అంటాడు నేను షర్ట్ యెల్లో కలర్ని ప్రేమిస్తున్నాను ఐ లవ్ ఎల్లో యెల్లో కలర్ షర్ట్ ఇలాగేదో అనుకోండి అలాగే శారీస్ మీద ఐ లవ్ దిస్ ఐ లవ్ దట్ అని లేకపోతే డ్రస్సులు టై టైస్ నాకు కలర్ ఐ లవ్ దిస్ ఐ లవ్ దట్ అని ఇలాగా మనము ఈ ప్రపంచంలో ఉండే జడ వస్తువుల్ని ప్రేమిస్తాం కానీ వాస్తవంలో అది వన్ వే ట్రాఫిక్ ఎందుకంటే నేను ఆ రకం డ్రస్సు ప్రేమిస్తున్నాను అని నేను అండమే తప్ప ఆ డ్రస్సు నన్ను తిరిగి ప్రేమించలేదు వన్ వే ట్రాఫిక్ అది జడ వస్తువు కాబట్టి జడవస్తువుని పరిస్థితికి అనురూపంగా వినియోగించుకోవాలి తప్ప దాని మీద ప్రేమని పారవేసుకోకూడదు ఇది ఒక రూలు నేనేమో ఈ రంగు ప్రేమిస్తాను అది ప్రేమిస్తాను కుక్క ప్రేమిస్తాను పిల్లి ప్రేమిస్తాను ఇలాగా అలా ఉండకూడదు దట్ అటాచ్మెంట్ ఇట్ ఈస్ నాట్ లవ్ ఇట్ ఈజ్ అటాచ్మెంట్ కారు నాకు ఈ రంగు ప్రేమిస్తాను ఆ రంగు ప్రేమిస్తాను ఇట్ ఈజ్ అటాచ్మెంట్ అసలు జడవస్తువులపై ఏ రకమైన ఇమోషనల్ అటాచ్మెంట్ ఉండరాదు అత్యవసరమైన మేరకు ఆ వస్తువుని తీసుకోవడము వాడుకోవడము వదిలిపెట్టేది ఇది ఒకటి గమనించదగ్గ విషయం సంసారాన్ని ప్రేమించకుండా ఉండడం ఎలాగో చెప్తున్నా తర్వాత ఈ రకంగా ఆ హృదయంలో జడ వస్తువుల ఎడల అటాచ్మెంట్ తర్వాత ఎక్విజిటివ్ స్పిరిట్ ఎక్విజిటివ్నెస్ అలా ఎక్వైర్ చేసుకుంటూ పోవడం ఉదాహరణకి ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ ఒక ఆమె ప్రెసిడెంట్ భార్య ప్రెసిడెంట్ రెండు వేల జతల పాదరక్షలను పోగేసింది ఆవిడ రెండు పాదరక్షలు అప్పట్లో నేను ఇంకొకటి చదివాను తమిళనాడు చీఫ్ మినిస్టరు ఎక్స్ చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేసినప్పుడు విత్ దట్ చీఫ్ మినిస్టర్ దేర్ వర్ థర్టీ టూ కార్స్ అదొక ఫ్యాషన్ అనమాట కార్స్ని అక్యూములేట్ చేయడం సో ఈ విధంగా లేకపోతే డ్రెస్సెస్ లేకపోతే జ్యువెలరీ అక్యూములేట్ చేసుకుంటూ పోవడం బికాస్ ఐ లవ్ దెమ్ దిస్ ఈజ్ ఎ వెరీ రాంగ్ పరిగ్రహము చాలా తప్పు కాబట్టి ప్రేమను జగత్తులో ఉండే జడ వస్తువుల ఎడల ఆ విధంగా ప్రసరింపజేయకూడదు వస్త్రధారణము వర్ ఎ స్పెసిఫిక్ పర్పస్ అంతేగాని ఫ్యాషన్ ఉండకూడదు కల్చరల్ శృంగారం కొంటుంటుండే అంటే చెవులకి అలంకారమని శిరస్సు శిరోజములకు పుష్పాలంకారము ఇలాంటివి కల్చరల్గా కొన్ని ఉంటాయి అవి దే ఆర్ యాక్సెప్టెడ్ దాంట్లో భాగంగా మంగళసూత్రము బంగారము అదంతా కూడా యాక్సెప్టెడ్ అలాగే పురుషులకు కూడా ఏదైనా మాకు ఉంగరం పెట్టుకోవడం మా వంశాచారం ఓకే గో హెడ్ అండ్ డూ ఇట్ సో అలాగే ఏదైనా కొంత మినిమల్ పర్వాలేదు కానీ దానిని ఐ లవ్ దిస్ ఐ లవ్ దట్ అని అలాగా ఆ జడవస్తువుల ఎడల ప్రేమ జడవస్తువుల ఎడల వైరాగ్యం ఉండాలి అంతేగాని ప్రేమ అలా వేస్ట్ చేసుకోకూడదు అది ఒకటి గమనించదగ విషయం ఇంత మాత్రం మీరు చేయగలిగితే అంటే రిలేషన్షిప్స్లో సైకలాజికల్ డిపెండెన్స్ అండ్ డిమాండింగ్ మై తీసేసి జడ వస్తువుల ఎడల అటాచ్మెంటు ఎక్విజిటివ్నెస్సు అవేమీ లేకుండగా ఇంతమటుకు హృదయాన్ని క్లీనప్ చేదంతా సామాన్యమైన పని కాదు ఇం చెప్పింది చాలా పెద్ద వ్యవహారం ఇది మీరు ఈ పని చేయగలిగితే మీ ప్రేమ అతి సహజంగా ఈశ్వరుని ఎడల ప్రసరిస్తుంది దాన్నే యథార్థమైన భక్తి అని అంటారు ఆ ప్రేమ అయితే దీంట్లో ఇంకో చిన్న విషయం సపోజ్ నేను గులాబీ పువ్వును ప్రేమిస్తున్నాను అని నేను ప్రేమించువాడను ఆ గులాబీ ప్రేమించబడేది నాకు దానికి మధ్య రిలేషన్షిప్ ఏమిటి ప్రేమ సో దీన్ని త్రిపుటి అని అంటే డివిజన్ ప్రేమించబడేది వేరు ప్రేమించేవాడు వేరు ప్రేమ అనేది వేరు అదొక ఇమోషన్ సెపరేట్ దేర్ ఆర్ త్రీ డిఫరెంట్ ఆర్ డిస్టింగ్ థింగ్స్ ఇది లౌకికమైనటువంటి ప్రేమ సందర్భం అలా ఉంటుంది వెరాజ్ ఈశ్వరుణ్ణి ప్రేమించే సందర్భంలో ప్రేమించే నేను ప్రేమించబడే ఈశ్వరుడు ప్రేమ మూడు మెర్జైపోతాయి ప్రేమ తత్వమునందు ప్రేమించేవాడు మెర్జైపోతాడు అంటే ప్రేమ కంటే వేరుగా నేను లేను నేనే ప్రేమ ఆ ప్రేమయే ఈశ్వరు సో ఈశ్వర ప్రేమ ఎందు ఇది ఒక అత్యద్భుతమైన మహిమ గలదు అదేమంటే ఆ ప్రేమని హృదయంలో వాడు సాక్షాత్కరించుకున్నప్పుడు తాను ఆ ప్రేమ భిన్నంగా ఉండడు తాను ఆ ప్రేమలో విలీనమై ఉంటాడు ఆ ప్రేమయే ఈశ్వరతత్వము అని కూడా తెలుస్తూ ఉంటుంది ఇది ఈశ్వరుని ఎడల ఉండే ప్రేమలో ఒక ప్రత్యేకత కాబట్టి లౌకిక విషయాల యొక్క ప్రేమ ఖండితంగా ఉంటుంది ప్రేమించేవాడు ప్రేమించబడేది ఖండితమై ఉంటుంది పేరాజ్ ఈశ్వరుని యొక్క ప్రేమలో అఖండంగా ఉంటుంది ప్రేమించేవాడు ప్రేమించ ప్రేమించే జీవుడు ప్రేమించబడే ఈశ్వరుడు ఏక్ హో జాతే దెబ్ దెవికం వానం దాన్నే సంగమము అంటారు నదీ సాగర సంగమం నది సముద్రాన్ని ప్రేమిస్తుంది సముద్రం నదిని ప్రేమిస్తుంది రెండు కలిసిపోతాయి ఒకటైపోతాయి అలాగే జీవుడు ఈశ్వరునితో ఐక్యానుసంధానాన్ని పొందటానికి భక్తి ప్రేమ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఆ ప్రేమ మనలో అతి సహజంగా ఉంది కానీ చాలా కలుషితమై ఉన్నది కలుషితమైన వాటర్ని ఫిల్టర్ చేస్తే ప్యూర్ వాటర్ వచ్చినట్టుగా ఆ ప్రేమ ఎందు నేను డిఫైన్ చేసినటువంటి కాలుష్యాన్ని గుర్తుపట్టి దాన్ని క్రమంగా తీసేయాలి చాలా కష్టం ఎందుకంటే సైకలాజికల్ డిపెండెన్స్ లేకుండా డిమాండింగ్ లేకుండా ప్రేమించటము చాలా కఠినమైన విషయం ఈగో అడ్డుపడిపోతాం ఆ ఈగోని ఓవర్కమ్ చేసి ఈగోలెస్ లవ్ని పైకి తీసుకురావటం చాలా కఠినమైన విషయం కానీ మరి అభ్యాసం చేయాలి అటువంటిది ఒకటి ఉందని గుర్తించి అభ్యాసం చేయాలి ఈ టాపిక్ నారద భక్తి సూత్రాల్లో ఈ ప్రేమతత్వాన్ని నారద భక్తి సూత్రాలు షాండిల్య భక్తి సూత్రాలు వాటిల్లో అక్కడక్కడ భాగవతం ఇత్యాది స్థలాల్లో బాగా నిరూపణ చేస్తారు కాబట్టి మొత్తానికి తాత్పర్యమేమనగా మనము ఈశ్వరుణ్ణి ప్రేమించటం అభ్యాసం చేయాలి కళ్ళు తెరిచి ఇటు అటు చూస్తూ ఈ ఫోటో బాగుంది ఆ బొమ్మ బాగుంది ఈ పెయింటింగ్ బాగుంది ఈ మనిషి బాగున్నాడు ఆ హెయిర్ స్టైల్ బాగుంది ఈ ఫ్యాషన్ బాగుంది నాకు ఇది ఇష్టము నాకు అది అలా ఉండకూడదు అలా ఉండకూడదు ఎందుకంటే జగత్తు మిథ్య అది స్వప్న సదృశం దాని ఎందు ఈ ప్రేమతత్వాన్ని అలా వృధా చేసుకోకూడదు తన హృదయంలో కళ్ళు మూసుకుని తన హృదయంలో ఈశ్వరుణ్ణి భావన చేసి ఆ ఈశ్వరుణ్ణి ప్రేమించటం అక్కడ ఒక రసానుభూతిని పొందటం అభ్యాసం చేయాలి ఎవరే రామరసం సో ఇది ఒకటి సాధకులు తప్పక చేయదగిన విషయం ఇక నాయందు మనస్సును అర్పించుము అని అంటున్నాడు కదా ఇప్పుడు నౌ యు కమ్ టు ఇమోషన్స్ కా ఒక ఇమోషన్ ఎప్పుడు కూడా కామన్ ఆ కోరిక ఉందనుకోండి ఈ వస్తువు కావాలి ఆ వస్తువు కావాలి అని ప్రాపంచిక విషయములోనే వీడు కోరుతూ ఉంటాడు ఇప్పుడు కోరిక దేన్ని కోరుతాడు అల్పాన్ని కోరతాడు అల్పం నేను ఎలక్షన్ ఎగ్గాలి అని కోరుకుంటాడు దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తాడు ఎలక్షన్ నెగ్గాలి ఓకే వీడు పూజ ఫలించి ఎలక్షన్ నెగ్గాడు అనుకోండి దెన్ వాట్ ఈ బికమ్స్ ఎన్ ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యుయెన్సీలో గొప్ప ఎమ్మెల్యే హైదరాబాద్ వస్తే ఏ గొప్పది సంతలో ఎర్రతలపాగా అని సామెత ఆ రకంగా ఆ అసెంబ్లీ దగ్గరికి వెళ్తే అందరూ ఎమ్మెల్యేలే వీడి ముక్కు ముఖం అడిగితే కాబట్టి వాడికి మళ్ళీ అసంతృప్తి ఉంటుంది అప్పుడు మళ్ళీ కోరిక ఏమైనా నేను మినిస్టర్ని కావాలి అలా మినిస్టర్ అయ్యాడనుకోండి ఈవేళ రేపు జంబో క్యాబినెట్లు యాభై మంది ఉంటారు ఈ క్యాబినెట్ మీటింగ్ పెడితే వీడు హీఈ్ లాస్ట్ ఇన్ దట్ క్రౌడ్ క్యాబినెట్ మినిస్టర్ అవ్వాలి స్టేట్ మినిస్టర్ కాకుండా క్యాబినెట్ మినిస్టర్ అవ్వాలి క్యాబినెట్ మినిస్టర్ అయిన తర్వాత నాకు ఫైనాన్స్ మినిస్టరీ కావాలి రైల్వే మినిస్టరీ కావాలి అదైన తర్వాత ప్రేమ్ మినిస్టర్ కావాలి అయితే ప్రెసిడెంట్ కావాలి అని ఇలాగా ఆ కోరికలకు అంతు ఉండదు ఎందుకంటే ఓ కోరిక కోరినప్పుడు అది లభించగానే ఏది లభించిందో అది అల్పము అని వీడికి అనుభవానికి వస్తుంది లభించే వరకు గొప్పదిగా కనపడుతుంది తీరా లభించాక అల్పము మా మిత్రుడు ఒక ఉండేవాడు ఆయన నాకు మారుతి కారు కావాలి అని అనుకున్నాడు అది గొప్ప మారుతి పేరు మారుతి మారుతి అంటే వెరీ వండర్ఫుల్ నేమ్ ఇండియాలో కార్లు పేర్లు కూడా ఆ దేవుడితో కలిపి ఏదో దివ్యమారుతి ఈ మారుతి ఆ మారుతి అంటే ఏదో పాటలు ఉన్నాయి ఎక్కడో విన్నారు ఆ మాట తక్కువమని కారుకు పెట్టారు హనుమంతుడు సో మారుతీ కారు కావాలి సరే మారుతీ కారు దొరికింది తీరా దొరికిన తర్వాత ఇట్ ఈస్ నో మోర్ దాన్ బాక్స్ ఈ గడగడగడ్డ బాక్స్లో ఉంటుంది సినారేకుల డబ్బా సంథింగ్ లైక్ దాట్ ఇట్ ఈస్ లైక్ బాక్స్ పెద్ద విలువైంది పెద్ద ఏమీ కాదు చాలా కంజెస్టెడ్గా ఉంటుంది అలా అనిపించింది ఆయన డగడగలాడుతూ ఉంటుంది ఏదో వెళ్తూ ఉంటుంది సర్వ్ ఇట్స్ సర్వ్స్ ఏ పర్పస్ కానీ ఓపెల్ యాస్ట్రా కారు కానీ అది చూసినట్లయితే చాలా మ్యాజెస్టిక్గా ఉంటుంది ఆ తలుపు తీసేదానికి వేసేదానికి కూడా చాలా ఆ సౌండ్లోనే డిఫరెన్స్ కనుక మారుతీ కారు తలుపు తీసి వేస్తే సీనారేకు డబ్బా మూత తీసి పెట్టి అలాస్ ఓపిల్ యాస్త్రా కారు తీసే తీసినప్పుడు ఒక డీప్ రిజనేటింగ్ సౌండ్ వస్తుంది అవి వేసినప్పుడు కూడా అలాగా ఆ కుషన్ కైండ్ ఆఫ్ వాట్ ఎవర్ ఎఫెక్ట్ ఇట్ ఈస్ వెరీ డీప్ రిజనేటింగ్ సౌండ్ తోటి ధడ్ అని మూసుకుంటుంది ఆ సౌండ్లోనే ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఉంటుంది ది వేయి ఇట్ రన్స్ వెరీ కంఫర్టబుల్ టు డ్రైవ్ వెరీ కంఫర్టబుల్ టు సీట్ దేర్ ఫార్ హీ ఈజ్ వెరీ అన్హాపీ విత్ హీజ్ మారుతి కార్ Now he wants నవ్ హీ వాంట్స్ ఓపెల్యాస్ట్రా కాబట్టి మీరు కామన చేసే ప్రతి వస్తువు తీరా లభించిన తరువాత అది అల్పము అల్పము కుచిబీ నహి హే అతన శాస్త్రంలో ఏమని చెప్పారంటే యల్పం తన్మర్త్యం యద్భూమా తత్సుఖం నీవు అల్పమును ప్రా కోరితే అది తీరా లభించిన తర్వాత ఆ ఆనందము కొద్ది క్షణాలు ఉంటుంది మళ్ళీ పోతుంది ను కోరితే ఏది కోరాలి ఎత్ భూమా తత్సుఖం ఆ భూమని నువ్వు కోరాలి భూమా అంటే ఈశ్వరుడు కాబట్టి కామన ఇంత చిన్న పిసరంత కామన పెట్టుకోద్దు ఆ కామనని పెంచి పెంచి పెంచి మేక్ ఇట్ ఇన్ఫినిట్ యుజైర్ ది ఇన్ఫినిట్ ఇన్ఫినిట్ ఈశ్వరుడు కాబట్టి సుఖాన్ని కోరితే ఎలాంటి సుఖాన్ని కోరాలో తెలిసిన నేను చెప్తా చూడండి మీకు సుఖం పొద్దున్న కావాలా మధ్యాహ్నం కావాలా సాయంకాలం కావాలా అన్ని కాలాల్లోనూ కావాలి ఇంట్లో సుఖం కావాలా ఆఫీస్లో కావాలా మార్కెట్లో కావాలా అన్ని దేశములలోనూ కావాలి ఏ ఏ వస్తువులతోటి మీకు సుఖం కావాలి అన్ని వస్తువులతోటి కావాలి ఈ సుఖం మీకు తెలిసి కావాలా తెలియకపోయినా పర్వాలేదా తెలుస్తూ ఉండాలి తెలియకపోతే సుఖం వచ్చింది కానీ తెలియలేదు అంటే ఏమిటి ఇప్పుడు ఎయిర్ కండిషనర్ పనిచేస్తుంది నిద్రపోవడానికి ముందే పనిచేసింది అంటే ఒక ఆనందం తప్ప మీరు నిద్రపోయిన తర్వాత అది పనిచేస్తే పనిచేసినా ఒకటే చేయకపోయినా ఒకటే కాబట్టి తెలియదు సుఖాలది తెలిసిన సుఖమయ్యి ఉండ అది నాలుగు నాలుగు కండిషన్లు చెప్పాను ఇప్పుడు సుఖాన్ని గురించి ఐదోది ఈ సుఖము మీకు స్వతంత్రంగా ఉండి ఉండాలా లేకపోతే మీకు స్వతంత్రం కాకుండా పరతంత్రమైనా పర్వాలేదా స్వతంత్రంగా ఉండాలి అంటే ఏమిటి ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి మహారాజా ప్రసాదంలో బంధించారనుకోండి అక్కడ అన్ని సుఖాలు ఉన్నాయి కానీ స్వతంత్రత లేదు అది సుఖం అవుతుందా అవ్వదు ఎనిమిది సినిమాలు ఉన్నాయి అదే టాపిక్ మీద కాబట్టి సుఖము స్వతంత్రంగా ఉండాలి పరతంత్రంగా ఉండకూడదు అదొకటి ఐదో కండిషను ఆరోది ఆ సుఖం కోసం మీరు కష్టపడాలా లేకపోతే స్పాంటేనియస్గా సహజంగా లభించిది అవ్వాలా స్పాంటేనియస్ సహజంగా లభించేది అవ్వాలి ఆరు ఈ ఆరు కండిషన్స్ సాటిస్ఫై అయ్యే సుఖం ఒకటి అంటే సర్వకాలములలో సర్వదేశములలో సర్వ వస్తువులలో స్వతంత్రంగా తెలుస్తూ శ్రమ పడక్కర్లేకుండా లభించే సుఖము కావాలి బాగుంది ఆ సుఖము పేరే ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే ఓ పెద్ద ఆయన ఎక్కడో కూర్చుని ఉంటాడని ఓ పరిభాష పెట్టుకోవడంతో అసలు ఈశ్వరుని యొక్క తత్వం చెప్పడానికి పిల్లి మొగ్గలు వేయాల్సి వస్తుంది ఈ పరిభాష ప్రాబ్లం ఈశ్వర దర్శనం ఎందుకు కావట్లేదని అడిగారు మహాత్మని ఆయన అన్నారు వెరివాడ నీ ఈశ్వరుడు యొక్క పరిభాషలో సమస్య్యా నీకు ఆ పరిభాష తప్పుగా ఉండడం చేత నీకు ఈశ్వరుడు లభించటం కాబట్టి ఈశ్వర పరిభాష కరెక్ట్గా ఉండాలి ఈశ్వరుడు ఆనంద స్వరూపుడు ఎటువంటి ఆనందము దేశ కాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైన సర్వస్వతంత్రమైన కర్మ సాధ్యము కానీ సహజ సిద్ధమైన పూర్ణమైన ఆనందము లేక సుఖము ఏదిగలదో అనుభవం అది ఈశ్వరుడు కాబట్టి మీరు అటువంటి ఈశ్వరుణ్ణి కోరండి డిజైర్ ద బెస్ట్ డిజైర్ ద గ్రేటెస్ట్ డిజైర్ The Infinite అది మనస్సును ఈశ్వరునికి అర్పించడం అంచేత అల్పాన్ని కోరకూడదు మీకు జనదృష్టాంతం చెప్తా ఇసుక రేణువు కంట్లో పడితే కన్ను మంట పుట్టి చూపుకి కష్టం కలుగుతుంది అదే పెద్ద బండరాయి ఉందనుకోండి అది కంట్లో పడను పడదు మీ కంఠానికి మీకు చూపుకి కష్టము కలిగించదు అదేవిధంగా చిన్న చిన్న కోరికలు మనస్సుని కలుషితం చేసి మహా దుఃఖాన్ని కలిగిస్తాయి ఈశ్వరుణ్ణి కోరు కూర్చున్నారనుకోండి మేరేతో గిరిధర గోపాల్ ఔర్ న కోయి అని మీరాబాయ్ అంటుంది నాకు ఈశ్వరుడు కావాలి సో నగుమోము గనలేని అన్నాడు త్యాగరాజేశ్వరుడు నాకు నీవు నీ దర్శనం కావాలి మిగతా దర్శనం నాకు అక్కర్లా నాకు నీ దర్శనమే కావాలి అని అని పట్టుపట్టు కూర్చున్నాను ఆ రకంగా ఈశ్వరుణ్ణి కోరాలి అంతేగాని అది అల్పములైనటువంటి బల్బజములైన బల్బజము అంటే అర్థం అల్పములైన ఈ సుఖాలు అల్పములైనటువంటి ధన కనక వస్తువాహనాలు అల్పములైనటువంటి అధికారము అల్పములైన నామము పేరు ప్రతిష్ట అల్పములైన స్వర్గాదులు వీటిని అసలు రాదు యు డిజైర్ ట్రూ యూ డిజైర్ బై ఆల్ మీన్స్ బట్ డిజైర్ ద బెస్ట్ డిజైర్ ద ఇన్ఫినిట్ అది మనస్సును ఈశ్వరుకు సమర్పించుట దీని మీద నారదభక్తి సూత్రాల్లో సూత్రం ఉంటుంది కామక్రోధాధికమే తస్మిన్నేవ కరణీయం నాకు పనసగాయ కూర వేసుకుని తినాలని కోరిక ఉంది అలాంటి కోరికలు ఉండకూడదు నాకు ఈశ్వర సాక్షాత్కారం కావాలి ఆత్మసాక్షాత్కారం కావాలి జీవన్ముక్తులు కావాలి అలా ఉండాలి కోరిక కాబట్టి కామను కూడా ఈశ్వరుని పైననే చేయవలసింది ఇక ఎప్పుడైనా క్రోధం కలిగిందనుకోండి మనస్సును ఈశ్వరునికి సమర్పించుట క్రోధం కలిగిందనుకోండి క్రోధము అంటే ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ కలిగినప్పుడు మనం ఇంట్లో వాళ్ళ మీద చూపించకూడదు పుట్టినప్పుడు ఇంట్లో వాళ్ళ మీద వాళ్ళు ఏమంటారు మా మీద చికాకు నీకు కోపమేమో ఆఫీసర్ మీద వస్తే వచ్చి నా మీద చికాకు పడతావేమిటని అంటారు అనకపోవచ్చు బట్ దే నో ఇట్ సో క్రోధాన్ని ఇంట్లో వాళ్ళ మీద చూపించకూడదు పిల్లల మీద చూపించకూడదు అలాగే అమ్మగారి కోపం వస్తే గిన్నెల మీద తప్పేళ్ళ మీద చూపించకూడదు జడవస్తువులు వాటికిందరుస్తే పోవడం ఎవరు సొట్టలు పడతాయి అంతకంటే కాబట్టి అలాగే నౌకర్ల మీద చాకర్ల మీద చూపించకూడదు చూపించకూడదు అసలు క్రోధాన్ని ఎవళ్ళ మీద డిస్ప్లే చేయకూడదు క్రోధాన్ని ఈశ్వరుడి చూపించవచ్చు ఈశ్వరుణ్ణి పట్టుకుని చెడమడ తిట్టవచ్చు ఏమో అభ్యంతరం లేదు అర్జునుడు ఏమన్నాడంటే వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయశీవమే ఏమయ్య నాకు తత్వం చెప్పమంటే నన్ను కన్ఫ్యూజ్ చేసి పెట్టి నా హింస పెడుతున్నావు చెప్పా చెప్పింది అని చికాకు అప్పుడు మళ్ళీ ఆయన సర్దుబాటు చేసుకుని సరే మళ్ళీ జాగ్రత్తగా విను నీకు చెప్తాను అని మళ్ళీ జాగ్రత్తగా చెప్పాడు అలాగే రామదాస్ గోపన్న ఆయన కోపం వస్తే ఏమయ చింతాకు పతకం చేయించాను పచ్చ ఏదో చేయించాను నీ అబ్బా సొమ్మా ఇదంతాను అని రాముణ్ణి చెడబడ తిట్టాడు రాముణ్ణి తిట్టాలి కృష్ణుణ్ణి తిట్టాలి ఇంకెవళ్ళని తిట్టడం తలుపులు వేసుకుని దేవుడి ముందు కూర్చుని మనకున్న ఫ్రస్ట్రేషన్ అంతా దేవుడి మీద చూపించాలి ఏమయ నువ్వేదో కరుణావరుణాలయోడని ఎవడో కవులు వర్ణించారు నీ అంతటి కఠోర ఆత్మును నువ్వే తప్పింకెవడలేరు నేను నిన్నెంతో భక్తితో సేవ చేసేనే నాకు ఎంతో దుఃఖాన్ని ఇచ్చేవే మనస్సు చితికు చితకు కొట్టేసావు జీవితంలో ఏ ఏ రకమైనటువంటి ఉత్సాహం లేకుండా కష్టాలన్నీ నా నెత్తిని పారేసి నా మనస్సు చితికి పోయేట్లే చేసావు ఏమీ నీకు ఇది న్యాయం అనిపిస్తోందా యూఆర్ ది మోస్ట్ క్రూయల్ పర్సన్ అని ఈ రకంగా నేను ఇంకే చెప్పాను మనం చెడమడ ఈశ్వరుణ్ణి తిట్టొచ్చు మీకు నో హోల్డ్స్ బార్డ్ ఈశ్వరుని తిట్టచ్చు తిట్టి ఏమిటవుతుందో తెలుస్తుందండి మనస్సు నిర్మలమవుతుంది మనస్సులో ఉన్నటువంటి బరువు తీసేసినట్టు తర్వాత మీకు ఈశ్వరుని అనుగ్రహం కూడా లభిస్తుంది ఈశ్వరుణ్ణి తిట్టడానికి పర్మిషన్ ఉంది కామక్రోధాదికమై తస్మిన్నేవ కరణీయం క్రోధాన్ని కూడా ఈశ్వరుని మీదనే చూపించాలి తర్వాత విషాదమనుంది దుఃఖం దుఃఖం ఇతరుల ముందు ఏడవకూడదు ఇతరుల ముందు దుఃఖాన్ని ప్రదర్శించకూడదు ఇప్పుడు రోడ్డు మీద వెళుతుంటే హలో సార్ హవర్యు అంటే వెంటనే వాడిని పట్టేసుకుని ఏం చెప్పమంటావా ఈ మధ్యన అన్ని కష్టాలు వచ్చాయని అలా మొదలు పెట్టుకోవడం ఏదో మాట వరుసకంటారు హవర్యు అని మనకున్న జీవిత సమస్యలన్నీ తెలుసుకోవడానికి అడగరు మాట వరుస కంటారు హవ హౌడు హౌడుయు హౌడు అనేదో అంటారు అమెరికాలో ఉంటారు హాయ్ హౌడు యు అనేది అంటారు వండర్ఫుల్ హౌ అరీ సార్ అని మనం చెప్పడం ఆయన దాన్ని ఆయన పోతాడు మన దాన్ని మనం వస్తాం అయినా సంసారే మనము సంసారే సంసారికి మనస్సుకు విశ్రాంతి ఎక్కడ ఉంటుంది సంసారీ దుఃఖిగానే ఉంటాడు మన దుఃఖం వాళ్ళకి చెప్పి ఏమీ ఉపయోగం లేదు ఎప్పుడు మన దుఃఖాన్ని ఇంకోహిలతో షేర్ చేసుకోకూడదు మన సుఖాన్ని షేర్ చేసుకోవాలి మన ఉత్సాహాన్ని వాళ్ళకి ఇవ్వాలి తప్ప మన దుఃఖాన్ని మనమే మిరంగాలి శివుడు హలాహలాన్ని మింగినట్టుగా మన దుఃఖాన్ని మనమే అట్టి పెట్టుకోవాలి మన దుఃఖాన్ని ఇతరులకు పంచిపెట్టకూడదు కానీ దుఃఖ భారం తగ్గించుకోవటానికి తలుపులు వేసుకుని ఈశ్వరుని ముందు కూర్చుని ఏడవచ్చు ఏడవాలి ఏడవచ్చు కాదు ఏడవాలి కళ్ళ ముని నీళ్లు పెట్టుకుని నేను ఈ కష్టాలు ఎంతకాలం భరిస్తాను ఏమి దురన్యాయం ఇది అని కళ్ళముడి నీళ్లు పెట్టుకుని ఏడవాలి ఈశ్వరుని ముందు దాన్ని విషాదము అంట ఆ విషాదమే యోగము అర్జున విషాద యోగము అదే యోగము విషాదం యోగం ఎప్పుడవుతుంది మీరు విషాదాన్ని ఇంకోహళ్ళ మీద ఇంకోహళ్ళ మీద ఇంకోహళ్ళ ముందు వెళ్ళగరక్కినట్లయితే అది సంసారం అవుతుంది యోగము కాదు విషాదాన్ని ఈశ్వరుని ముందు వెళ్ళగరక్క అది యోగం అవుతుంది కాబట్టి కామన క్రోధము విషాదము ఇత్యాది ఇమోషనల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈశ్వరుని ఎడల ప్రసరింపజేయవలెను మయ్యర్పిత మనోబుద్ధి అలా ఎవడైతే చేస్తాడో వాడు తప్పనిసరిగా నన్ను పొందును ఈశ్వరుణ్ణి పొందును మామేవా యథాస్మృతం ఏష్యసి ఆగమిష్యసి కాబట్టి ఈశ్వరుణ్ణి ఈ విధంగా ఎవడైతే ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాడో ఇదంతా భావనాత్మకంగా ఉంటుంది ఇదంతా భావనే ఇక్కడ నిజానికి రిచువల్ ఏమీ లేదు ఇక్కడ యుద్ధ్యచ నీ కర్తవ్యకర్మని మాత్రం నువ్వు చేస్తూ ఉండాలి స్వధర్మానుష్ఠానం మాత్రం చేస్తూ ఉండాలి లైఫ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది కదా రోజు పొద్దుస్తమాను కూర్చుని కామన క్రోధము ఇవన్నీ ఉండవు కదా మన డ్యూటీలు మనం చేసుకుంటూ ఈ స్మృతి సంతతి అంటే ఆ భావన భావనని బాగా భక్తితో నింపుకోవాలి భావనాత్ భావన శరీరాన్ని బాగా బలం చేసుకోవాలి నేను ఏదో కొంత విస్తారంగా మాట్లాడి ఉన్నాను నేను కాబట్టి ఈ విధంగా కనుక చేసినట్లయితే నీవు నిస్ నన్ను తప్పకుండా పొందుతావు ఈశ్వరుణ్ణి పొందుతావు అంటే మళ్ళీ అదేవిటది ఈశ్వరుణ్ణి పొందుట అంటే అర్థం ఏమిటి యథాస్మృతం ఇంతకుముందు అనేక సందర్భాల్లో చెప్పడం అయినది ఎవరంటే ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగానే పొందుతారు ఇంకో రూపంగా పొందరు ఈశ్వరుడు వచ్చి మీ ముందు నిలబడ్డావు అప్పుడు ఏమైపోతుంది మీరు వేరు ఈశ్వరుడు అది పొందడం కాదు పొందడము అనేది ఎప్పుడైనా సరే పొందడము అంటే అభేదంగానే పొందుతా పొందడము అంటే అభేదమే ఇప్పుడు ఎందుకండి లడ్డును నేను పొందినాను అంటే లడ్డు జేబులో పెట్టుకుంటే పొందినట్టు ఎందుకు అవుతుంది జేబులో పెట్టుకుంటే పొందినట్టు కాదు ఇంకా పొందడం తర్వాయే ఆ లడ్డూ నోట్లో పెట్టుకోవాలి నవలాలి మింగాలి అనుభవం ఆ అభేదంలో పడిపోవాలండి అప్పుడే దాన్ని పొందినట్టు అవుతుంది ఈశ్వరుడు కూడా అంతే ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా పొందుతా అదే పొందడం అంటే కాబట్టి ఆ నీవు పొందుతావు అసంశయ న సంశయోత్ర విద్యతే ఈ అంశంలో నీకు సందేహానికి తావులేదు ఎందుకంటే ప్రాక్టికల్గా వెరిఫై చేసుకోదగినటువంటి విషయం తర్వాత ఈ దిశలో మీరు అడుగులు వేసి కొలది ఈశ్వరుణ్ణి పొందడం మాట అలాంటి పెట్టి ముందు మన జీవితము శుద్ధమైపోతుంది మన ఎమోషనల్ స్టేట్ చాలా క్లీన్గా ఉంటుంది ఒక స్థైర్యం నిర్మాణం అవుతుంది బుద్ధి ఎందు తర్వాత మనిషి ఆ యోగ లక్షణాలు వచ్చేస్తాయి చాలా స్థిరంగా ఉంటాడు దృఢనిశ్చయుడై ఉంటాడు వి ఉంటాడు అంటే గబగబ గముని చలితుడైపోడు అలాగా నిస్ చాలా చాలా గంభీరంగా ఉంటాడన్నమాట అది అనుభవానికి వస్తుంది కాబట్టి ఒక పూర్ణత్వము ఒక సాటిస్ఫాక్టరీనెస్ ఒక సెటిల్మెంట్ కింద మనిషి ఉంటాడు బాహ్యమునందు పెద్దంత భోగభాగ్యాలు ఏమి ఉండకపోవచ్చు కానీ ఆంతరంలో నిండుగా ఉంటాడు కాబట్టి ఆ నిండు అనుభవానికి వస్తుంది అదే ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు అనుభవ రూపంగా ఉంటాడు కాబట్టి ఆ దిశలో వేసే అడుగులు కూడా ఒకటి రెండు అడుగులు వేస్తే కూడా మన జీవితంలో ఒక గొప్ప పరివర్తన పరివర్తన బాహ్యమునందు కాదు బాహ్యంలో పరివర్తన కళ బాహ్యంలో పరివర్తన ఇన్సిడెంటల్ ఏదైనా అవసరమైతే చేసుకోవచ్చు తప్పేం కాదు కానీ అంతరంగ విప్లవం బ్లడ్లెస్ రెవల్యూషన్ అంతరంగంలో ఒక గొప్ప విప్లవం కావాల్సి ఉంది ఎంత విప్లవము అంటే అహంకార మమకారాలని తృణీకరించగలిగేటువంటి ఆ స్థాయి విప్లవం ఎప్పుడైతే అంతరంగంలో వస్తుందో అదే జీవన్ముక్తి అంటే ఇంకా అంతకంటే వేరే ఏమో అభ్యాసయోగయుక్తానాన్యగామినా పరమం పురుషం దివ్యం జాతి పార్థాను చింతయన్న దీనికి అవతారిక కించ కించ అంటే ఇంకా ఏమంటే అంటే సేమ్ టాపిక్ కంటిన్యూ అవుతుంది అని అభిప్రాయం కొత్తగా ఇంకేదో ఇంట్రడ్యూస్ చేసేది లేదు సేమ్ ఐడియా ఈస్ కంటిన్యూ సో హే పార్థ అంటే అర్జున సంబోధన పూర్వం మాతృ మాతృ ప్రధానమైన సమాజ జీవనం ఉండేది మ్యాట్రి మెట్రియార్కియల్ సొసైటీ మ్యాట్రియార్ అలాగేదో అంటారు అలాంటి పదాలు ఉన్నాయి కదా అమాట్రియార్కియల్ సొసైటీ అంటే మాతృశక్తి ప్రధానమైనటువంటి సోషల్ లైఫ్ ఇప్పటికి కూడా మీకు కుటుంబ జీవనము సమాజ జీవనం చూసినట్లయితే కొన్ని స్టేట్స్లో ఫాదర్ ప్రాధాన్యం ఎక్కువ కొన్ని స్టేట్స్లో మదర్ ప్రాధాన్యం ఎక్కువ ఉదాహరణకి ఊరికే నార్మల్గా అబ్జర్వేషన్ చేస్తున్నాను చూడండి మీరు మళ్ళీ మీరు దాన్ని ఏదో రీజియనల్ డిఫరెన్స్ కింద మీరు పెట్టుకోవద్దు ఊరికే అబ్జర్వేషను ఎందుకంటే సమాజంలో ఈ డిఫరెన్సెస్ ఎక్కువైపోయాయి అందుకోసం నేను ప్రికాషనరీగా చెప్తున్నాను మీరు తమిళనాడు వెళ్ళారనుకోండి ప్రతి వాళ్ళ పేరుకి అమ్మాయి పేరు కానీ అబ్బాయి పేరు కానీ పక్కన తండ్రి పేరు ఉంటుంది తప్పనిసరిగా తండ్రి పేరు ఉంటుంది సో ఈ పేరు ఏమిటంటే రాఘవన్ సుబ్రహ్మణ్యం అంటాడు ఏడు రెండు పేర్లు చెప్తున్నాడు ఒక పేరే రాఘవన్ ఈయన పేరు సుబ్రహ్మణ్యం తండ్రి పేరు అమ్మాయి నీ అమ్మ మీ పేరేమిటని అడిగారనుకోండి సో వరలక్ష్మి సుబ్రహ్మణ్యంటుంది ఈ సుబ్రహ్మణ్యన్నంటే తండ్రి పేరు అది భర్త పేరు అవ్వచ్చు కూడా కానీ తండ్రి పేరు ఉంటుంది సో ఈ విధంగా అది కొంత పితృస్వామ్య సమాజ లక్షణం అలా ఉండొచ్చు పరాజ్ మీరు కేరళ వెళ్ళినట్లయితే మాతృస్వామ్య సమాజ లక్షణాలు కేరళ సమాజంలో కనపడతాయి అలా నేను కేరళ బాగా స్టడీ అది ఎవరిలో అంటేనేవిని నేను మళ్ళీ మీ ముందు చెప్పారు వెస్ట్ బెంగాల్లో ఏమిటి ఓ వెస్ట్ బెంగాల్లో మాతృస్వామ్యం అని ఆయన అంటున్నారు అంటే దుర్గాపూజ బహుశా ఆ రకమైన దాని ప్రభావం అయ్యి ఉండొచ్చు హుడ్ బి హీ మస్ బి నోయింగ్ ఐ డోంట్ నో ఎనీవే సో ఆ విధంగా మన ప్రాచీన సమాజం వేదిక్ సొసైటీ మాతృస్వామి కౌసల్యాసుప్రజారామ అంటాడు తప్ప దశరథసుప్రజారామ అంట సుప్రజోరామ రామానా కౌసల్య సుప్రజారామ కౌసల్యానందవర్ధన దశరథానందవర్ధన అని ఎక్కడ ఉండదు కౌసల్యానందవర్ధన అలాగే అర్జునుడిని కూడా పార్థ పాండవాన్ని కూడా అంటాడు కానీ పార్థ అంటే అప్పటికే మాతృస్వామ్యం చతుర్స్వామ్యం కొంచెం మిక్స్డ్ ఇటుగా చేంజెస్ వస్తూ ఉంటాయి సోషల్ లైఫ్లో పార్థ అంటే పృథాయా పుత్ర పృథా అంటే కుంతి అని పేరు కుంతికి పృథా అని పేరు అసలు పేరు పృథా అమె కుంతి దేశ రాజకుమార్తె కనుక కుంతి అని అన్నారు బట్ అదర్వైజ్ ఒరిజినల్ నేము పృథా పృథా అంటే పృథివీకే మరో పేరు పృథివీ పృథా ఆ పృథ యొక్క కుమారుడు కనుక పార్థ హే పార్థ అంటే తల్లిని స్మరిస్తారు కుంతీదేవి చాలా వైరాగ్య సంపన్నురాలామే గొప్ప జ్ఞాని అంటే తాము యొక్క పుత్రుడు సుమానుడు తర్వాత పృథ అంటే శ్రీకృష్ణుడికి అత్తయ్య వసుదేవుడి సోదరి కాబట్టి ఆ రకంగా కూడా దగ్గర బంధుత్వం హే పార్థ మంచిది ఉరికి అలాగా ఇదో అలవాటు సంబోధన ఉంటే దాని మీద రెండు మాటలు పా ఇంతకు ముందు విన్నవాళ్ళకి కదా ఏం కొత్త ఏం కాదు కానీ కొత్త ముఖాలు కొన్ని ఉంటాయి అప్పుడప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు చూసిపోదాం వచ్చింటారు కదా ఏదో అందరూ పది మంది కలిపి ఏదో గడబడి చేస్తున్నారు చాలా అని వస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళకి ఓహో పార్థ అంటే అర్థం ఇదా అని ఒక సందేశం వెళ్తుంది అని కొంత రెప్యుటేషన్ అన్నది ఆ విధంగా వస్తూ ఉంటుంది చేతస మనస్సుతో మీరు ఏం చేస్తారంటే మీరు ఇటు మనస్సుకు అటు స్పిరిట్ ఉంది ఇటు బాడీ ఉండే ఇటు మ్యాటర్ అటు స్పిరిట్ మైండ్ ఈజ్ ది మీటింగ్ ప్లేస్ ఆఫ్ మ్యాటర్ అండ్ స్పిరిట్ మైండ్లో కలుసుకుంటాయి అటు స్పిరిట్ ఇటు మ్యాటర్ స్పిరిట్ అంటే చైతన్యం ఆత్మ మ్యాటర్ అంటే ఫిజికల్ బాడీ ఈ రెండు మనస్సులో కలుస్తాయి మనం బాడీకి ప్రాధాన్యం ఇస్తాం లేదా ఆత్మనేదో పట్టుకోవాలని ఆత్మనేం పట్టుకోలేరు ఆత్మ పట్టుకోవడానికి మీరు పట్టుకుంటే ఆత్మ ఎందుకు అవుతుంది అది ఆకాశం వంటిది దాంట్లో మనం ఉంటాం తప్ప దాన్ని మనం పట్టుకోవడం అంటూ ఏముండదు దాన్ని చేరుకోవడం అంటూ చేరే ఉంటాము కాబట్టి ఆత్మ గురించి మీరు చేయాల్సిందేం లేదు కొంతమంది ఆత్మయందు పుణ్యం ఉంది పాపం ఉంది అని దాన్ని ఆత్మని శుద్ధి చేసే ప్రయత్నం చేస్తారు ఆత్మకి శుద్ధి కల ఆత్మ నిత్యశుద్ధము ఆత్మయందు అజ్ఞానం ఉండదు నిత్య బుద్ధము ఆత్మయందు బంధం కూడా ఉండదు నిత్యముక్తము ఆత్మ అంటే అది బ్రహ్మండది పరమాత్మ పరబ్రహ్మయే ఆత్మ కాబట్టి మీరు ఆత్మ గురించి ఏమీ చేయక్కర్లేదండి ఇట్ ఈజ్ ఆల్ వెల్ సెట్ ఆల్రెడీ ఏ దేహము దేహం మెటీరియల్ బాడీ అది ఎప్పుడు డిసింటిగ్రేట్ అవుతూనే ఉంటుంది ఇట్ ఈస్ ఎవర్ చేంజింగ్ ఎప్పుడో అలాగే ఉంటుంది అది ఎప్పుడో పూర్తి డిసింటిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది అది ఒక ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ స్టార్ట్ అయింది ఆ ఫుడ్ కలెక్ట్ చేసుకుని ఇంటిగ్రేట్ చేసుకుంటూ పోతే అదే బాడీ అవుతుంది అండ్ ద ప్రాసెస్ ఆఫ్ డిసింటిగ్రేషన్ రివర్స్ కూడా స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ అయింది ఇన్స్పైట్ ఆఫ్ ఫుడ్ అలా డిసింటిగ్రేట్ ఉంటుంది అపక్షీయతే చూడండి ఇంటిగ్రేషన్ తర్వాత ఏముంటుంది డిసింటిగ్రేషన్ ఉంటుంది సూర్యుడు పైకి జర జర పాకి పన్నెండు ఏడుకి నెత్తికి వస్తాడు తర్వాత ఏం చేస్తాడు గడిపోతాడు డిసింటిగ్రేషన్ ఉంటుంది ఎప్పుడూ అంతే స్టాక్ మార్కెట్ పెరుగుతూ ఉంటుంది ఎంతకాలం పెరుగుతుంది అలా పెరుగుతూనే ఉంటుందంటే ఇంకా అక్కడి నుంచి కుప్పకు ఉంటుంది బబుల్ అంటారు బబ్బులు పెరుగుతూ ఉంటుంది అబ్బా ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగు ఏమవుతుందో బబ్బులు బస్త్ అవుతుంది సో కాబట్టి దేహం విషయంలో ఇంటిగ్రేషన్ ఫాలోడ్ బై డిసింటిగ్రేషన్ కాబట్టి దేహానికి చేయాల్సింది నేను లేదు దేహానికి చేయాల్సినవి ఇన్సిడెంటల్గా రెండు ఉంటాయి ఆకలి వేసినప్పుడు ఆహారం రోగం వచ్చినప్పుడు మందు ఇంక ఇంతకు మించి ఏం చేయక్కర్ల రథములాగా దేహం అంటే మన ఈ కారు వంటిది కారుకి మీరు ఏమైనా రెండు పనులు చేస్తారు ఏం చేస్తారంటే పెట్రోల్ పోస్తారు దానికి రిపేర్ చేపిస్తారు అంటే ఇంకా మూడో పని ఏమీ లేదు వాడుకుంటూ ఉండడమే అదేవిధంగా దీనికి పెట్రోల్ అంటే ఆహారం పడేస్తూ ఉండడము అప్పుడప్పుడు రిపేర్ షాప్కి తీసుకెళ్ళి రిపేర్ చేయిస్తుంటాం ఏవో రిపేర్లు వస్తూ దాని ఎడవ అటువంటి దృష్టి డెవలప్ చేయాలి దాని ఆత్మబుద్ధి ఉండకూడదు ఇది నేను అనే బుద్ధి కాబట్టి దేహాన్ని గురించి చేయాల్సింది పెద్ద చర్చేమీ కాదు తర్వాత కట్టు బొట్టు జుట్టు అని ఉంటుంది అది భగవద్గీతలో ఆ చర్చి ఉండదు అదంతా దేహానికి సంబంధించి సో వాల్యూ ఉంటుంది దానికి దాన్ని నేనేమీ కాదంటలేదు ఆ డ్రస్ వేసుకుంటే అప్పుడు ఒక స్పిరి ఒక ఉత్సాహం కలుగుతుంది మనం పూజ చేసుకోవాలి అనిపిస్తుంది మడిబట్ట కట్టుకుంటే జపం చేసుకోవాలనిపిస్తుంది సో బొట్టు పెట్టుకునే అయితే ఇలా విభూతి పెట్టుకుంటే జపం చేసుకున్నాం అనిపిస్తుంది ఏదో కొంత అసోసియేషన్ అసోసియేషన్ ఉంటుంది ఇప్పుడు బూటు వేసుకోగానే ఏమనిపిస్తుంది వీధిలోకి వెళ్ళాలి అసోసియేషన్ బూటు వేసుకునే వాళ్ళు సఫామీ కూర్చుంటారా కూర్చోదు బూట్ వేసి లేసులు కట్టేశారంటే ఏం చేస్తారు వీధిలో వెళ్ళిపోతారు మరి వీధిలో పని ఏముందంటే పని తర్వాత చూడవచ్చు ముందు వీధిలో పడ్డాం ఎందుకంటే అసోసియేషన్ ఉంటుంది దే ఆర్ అసోసియేటెడ్ లైక్ దాట్ ఈ కట్టు బొట్టు జుట్టు అసోసియేషన్ నథింగ్ మోర్ దాన్ దాట్ సో ది ఫోకస్ మస్ట్ బీ చైర్ యు బీ కన్సర్న్డ్ అబౌట్ యువర్ మైండ్ అది చెప్పడం కోసం నేను ఇంత తిప్పి తిప్పి తిప్పి అక్కడికి పట్టుకొచ్చాను చేతస బీ కన్సర్న్ విత్ యువర్ మైండ్ పే అటెన్షన్ టు యువర్ మైండ్ ద కీ ఈస్ ఇన్ ది మైండ్ మైండ్ ఈజ్ ది కీ దిర్ఫోర్ పే అటెన్షన్ టు ది మైండ్ ఆ మైండ్ని మీరు నిర్మాణం చేయాలి బుద్ధి నిర్మాణము స్వామి వివేకానంద బాగా ప్రాధాన్యంగా ప్రాధాన్యం ఇచ్చి చెప్పేవారు బుద్ధి నిర్మాణం చేయాలి ఆ మైండ్ని ఆ యోగంతో నింపాలి దాన్ని యోగయుక్తేన యోగంతో నింపాలి యోగము అంటే యుక్తాహార విహారస్య ఆహారంలో విహారంలో నిద్రలో మెలుకువ్లో చేసే చిన్న పనిలో యుక్త చేష్టస్య కర్మసు మాటలో పలికే పలుకులో చూపులో అన్నిటి కూడా ఆ యోగము నిండి ఉండాలి సో సో చూస్తున్నారనుకోండి కృత్రిమంగా కుటిలంగా చూడకూడదు ప్రేమతో చూడాలి ఆహారం ఉందనుకోండి మితంగా సాత్విక ఆహారం తినాలి పలుకుందనుకోండి మిత భాషణ ఉండాలి మధురమైన భాషణమే ఉండాలి సత్య భాషణం ఉండాలి మౌనం ఉండాలి సో ఈ విధంగా ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో యోగం ప్రవేశించాలి అంటే మనస్సు నుంచి వస్తుంది ఇదంతా మనస్సు నుంచి వస్తుంది కాబట్టి మనస్సు యోగంతో నిండి ఉండాలి ఎలా వస్తుంది యోగం మనస్సులోకి మనస్సు చాలా చంచలంగా ఉంటుంది కదా చెంచలం హి మనస్వార్థ చాలా చంచలంగా ఉంటుంది చాలా రోగ్ హార్స్ కింద ఉంటుంది పొగరుమోతు గుర్రల్లా ఉంటుంది మనస్సు లొంగుబాటు కాదు మరి ఎలాగా అంటే అభ్యాస యోగ యుక్త అభ్యాసం ఇప్పుడు భగవద్గీతని రోజూ వింటూ ఉండాలి రోజు వింటూ ఉంటే ఆ సంసార వాసనలు కొంత శాంతిస్తాయి ఇక్కడికి వచ్చి కూర్చుంటే గీత ఇక్కడికంటే గీతా క్లాస్ అన్న అభిప్రాయం గీతాక్లాస్లో కూర్చుంటే ఈ సంసారం మిథ్య అది స్వప్నం వంటిది ఆ జడ వస్తువులను ప్రేమించడం వృథ దాంట్లో ప్రేమించాల్సిందేం లేదురా వెర్రివాడ దాంట్లో నువ్వు పొందేది ఉండదు పొందేదంతా నీ హృదయంలో ఆత్మరూపంగా ఉంటుంది అని ఇలాంటి మాటలు వినపడతాయి ఇలాంటి మాటలు మేము ఇంకెక్కడ వినపడతాయండి ఎక్కడ వినపడవు అఖరికి దేవాలయంలో కూడా వినపడవు దేవాలయంలో ఏం వినపడతాయి మా దేవుడికి పూజ చేస్తే నీ కోరికలు అన్నీ తీరుతాయి అని వినపడుతుంది దేవాలయంలో కూడా వినపడదు అఖరికి ఈ మధ్యన ఆశ్రమాల్లో కూడా చెప్పి ఆశ్రమాలు కూడా లేకుండా అయిపోయాయి ఎక్కడో చాలా అరుదు కాబట్టి Love and మెడిటేట్ కాదు love and అండ్ లవ్ అండ్ సెల్వ్ మెడిటేట్ అండ్ రియలైజ్ స్వామి శివానంద గారి సూక్తి కాబట్టి ఆ స్పిరిట్ మీకు భగవద్గీతలోనే లభిస్తుంది కనుక Nirantaranga భగవద్గీతను నిరంతరంగా శ్రవణం చేయాలి ఎప్పుడో ఓసారి శ్రవణం చేయడం కాదు నిరంతరంగా శ్రవణం మరి పనులు ఉన్నాయంటే పనులు మానేసి శ్రవణం చేయాలండి ఏం పనులు చేస్తారు ఏం పనులు ఉంటాయి సంసారంలో పనులే ఉంటాయి ఆ పనులకు ఏమైనా అసలు విలువ ఉందా అవి అవి చేసుకునేది ఏదో చేయొచ్చు తర్వాత చేయవచ్చు భగవద్గీత శ్రవణాన్ని మానేసి అంత గొప్ప ఉంటాయి అడ్జస్ట్ చేసుకోవచ్చు పనులు మానేయమని నా అభిప్రాయం కదా ఆర్గనైజ్ చేసుకోవాలి ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్కి వెళ్ళాలనుకోండి ఉదయం ఆరు ఆరు యాభైకి వస్తుంది అక్కడికి అంటే అక్కడికి వెళ్ళాలంటే ఆటోలు వాళ్ళు రావుంటారు బస్సులు ఇవే పట్టుకు నాలుగు గంటలకు లేవాలి అబ్బో అంత పెందరాలే నేను లేవలేనండి నేను కొంచెం మరి ఆరింటికి లేచి ఎనిమిదింటికి వస్తానంటే వెళ్ళిపోతుంది ఏపీ ఎక్స్ప్రెస్ అప్పటికి సో ఆ రకంగా యూట్ రీఆర్గనైజ్ అరౌండ్ ఇట్ అలాగే గీతా క్లాస్ సిక్స్ అంటే అరౌండ్ ఇట్ రీఆర్గనైజ్ చేసుకోవాలి అభ్యాస అలాగే ప్రాణాయామము యోగాసనాలు తర్వాత ధ్యానము జపము ఇవి అభ్యాసం చేస్తూ ఉండాలి ఈ అభ్యాసానే పదం రెండు చోట్ల ప్రధానంగా వినపడుతుంది ఒకటి వ్యాకరణం అభ్యాస అభ్యాసమానూ అభ్యాసం వస్తూ ఉంటుంది వ్యాకరణంలో మళ్ళీ వేదాంతం ఇంకెక్కడా ఉండదు ఈ రెండు చోట్లే ఉంటుంది ఇక్కడికి వస్తే అభ్యాస శబ్దానికి అర్థం ఏంటంటే రిపీట్ రిపీట్ ఇట్ డూ ఇట్ సో దట్ ఇట్ బికమ్స్ ద ఇన్నర్ నేచర్ అయిపోవాల్సి ఉంటుంది అభ్యాస యోగయుక్తైన భాష్యకారులు వ్యాఖ్యానం చేస్తారు చేతస అప్పుడు ఆ మనస్సు ఎలా తయారవుతుంది అన్యగామి కాదు నాణ్యగామిన అన్యగామి కాకూడదు మనస్సు మనస్సు దేని మీద ఫోకస్ చేశారో దానిమీదే ఉండాలి సో సాధారణంగా మీరు విద్యార్థులు ఉంటారు ఏ విద్యార్థి ఫస్ట్ క్లాస్ ఎవరికి ఎవడు మనస్సుని ఆ సబ్జెక్టు మీద కేంద్రీకరిస్తాడో వాడికి ఫస్ట్ క్లాస్ వస్తుంది కొంతమంది విద్యార్థులు ఉంటారు సబ్జెక్టు పుస్తకం తీస్తే సినిమాలు గుర్తుకొస్తాయి సినిమా పాటలు అన్నీ గుర్తుంటాయి ఏ సినిమా ఎప్పుడు వచ్చింది ఎవడు హీరో ఎవడు హీరోయిన్ ఇవన్నీ గుర్తుండే పుస్తకంలో బైనామియల్ తీరం గుర్తుండదు కానీ ఈ మధ్యాహ్నం వచ్చిన సినిమాలు అన్నీ గుర్తుండయి అంటే ఫో అన్యగామిన ఇటు అటు పోతుంది ఇప్పుడు మధ్యాహ్నం మధ్యాహ్నం క్లాస్ మానేసి సినిమాకి పోతూ ఉంటారు విద్యార్థులు అక్కడ ఫిజికల్గా వాడు వెళ్తున్నాడు అది కాదు పాయింట్ మనస్సు వెళ్ళిపోతుంది ముందు ముందు మనస్సు వెళ్ళిపోతే తర్వాత బాడీ వెళ్తుంది బాడీ ఆ మనస్సు వెళ్ళిపోయిన తర్వాత ఇంకే దిక్కుమాలిన బాడీ ఇక్కడ పడే ఉంటుంది అని చేత అది కూడా పొత్తుకి వెళ్ళి ఆ మనస్సు వెళ్ళి సినిమా హాల్లో ఉంది ఆల్రెడీ ఈ బాడీని కూడా తీసుకెళ్ళి సినిమా హాల్లో పెట్టేస్తే అక్కడికి రెండు కలిసి ఉంటాయి అందుకోసం క్లాసు మానేసి వెళ్ళి టికెట్ కొనుక్కొని ఆ సినిమా హాల్లో పడేస్తే బాడీని కూడా మనస్సు బాడీగా సిరియాస్ వస్తాయి అనమాట సో ఆ రకంగా ఇటు అటు అలా ఉండకూడదు నాణ్యగా వేసంకాలం వచ్చిందండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గీతా క్లాస్ మానేసేమన్నారు అనుకోండి అలా ఉండకూడదు లేకపోతే మా మా మేనమావ కొడుకు పెళ్ళి ఉంది కాబట్టి అటు వెళ్ళాము గీతా క్లాసు మానేసిము మేనమావ కొడుకు పెళ్లికి మీరెందుకు వెళ్ళాం మేనమావ కొడుకు వెళితే సరిపడుతుంది కాబట్టి ఇంకా ఇటువంటివి ఏమీ పెట్టుకోకూడదు సింగిల్ ఫోకస్ నాణ్యగా ఇటునటు చంచలంగా మనస్సు పరుగులు తీసి ఇట్లా ఉండరాదు మీరు అలా చేస్తే ఏమిటవుతుంది అనుచింతయం ఏ అను నిరంతర స్మృతి ఈశ్వర భావన నిరంతరంగా ఈశ్వరుణ్ణి భావన చేయుట అది దానివల్లనే మీకు అంతిమ స్మృతి నిర్ధారితమవుతుంది దానివల్లనే ఉత్తరగతి నిర్ధారితమవుతుంది అని మనం చెప్పుకుని ఉన్నాము కాబట్టి ఆ నిరంతర స్మరణము మీకు సిద్ధిస్తుంది అది సిద్ధించాలంటే ఇగో అభ్యాసయోగయుక్తైన నాణ్యగామిన ఓకే ఈశ్వరుణ్ణి నిరంతరంగా స్మరిస్తే ఏమిటవుతుంది యుగైమి ఈశ్వర పరమం పురుషం యాతి దివ్యం దివ్యం అంటే కాంతి అంటే ప్రకాశస్వరూపుడో అని అర్థం అంటే చైతన్యస్వరూపుడో అని అర్థం ఆ ఎరుక తెలివి రూపంగా అవేర్నెస్ రూపంగా ఈశ్వరుడు ఉంటాడు ఏ రకమైన పరిచ్ఛేదములు లేకుండగా ఆ జ్ఞానస్వరూ ఈశ్వరుడు అంటే జ్ఞానరూపుడుగా ఉంటాడు రాబోతున్న శ్లోకాల్లో కొంత వర్ణన ఉన్నది మనం చూద్దాము కవిం కవిం పురాణం జ్ఞానస్వరూపుడు ఈశ్వరుడు ఈశ్వరుడు చిన్మయుడు అదొకటి గుర్తుపెట్టుకోవాలి తన విషయం కూడా అంతే ఎప్పుడు కూడా నేను అన్నప్పుడు అహం చెన్మయ అని తెలుసుకోవాలి నేను చెన్మయుడను చెన్మయ సత్ అంటే చిద్రూపంగా ప్రకాశించేటువంటి సత్ ఎగ్జిస్టెన్స్ అది నేను చెన్మయుడుగా తనని తాను తెలుసుకోవాలి తనని తాను మధ్యామాంసమయుడుగా తెలుసుకోకూడదు నేను ఫ్లెష్ బోన్సు అలా చూసుకోకూడదు దే దేహాభావం ఉండకూడదు ఫ్లెష్ బోన్సు ఐఎమ్ నాట్ ఆల్ దాట్ ఐ ఆమ్ ద ఎవేర్ఫుల్ బీయింగ్ చిన్మయోహం అని తనను తాను అలా తెలుసుకోవాలి తాను చిన్మయుడు అని అయినప్పుడు మరి దేవుడు ఏమిటవుతాడు దేవుడు చిన్మయుడు దేవతలు చిన్మయులుగా ఉంటారు తప్ప మీరు అనుకుంటున్నట్టుగా మధ్య మాంసమయులుగా ఉండరు అలా ఉండరు అది ఊరికే ఒక ఉపాసన కోసం అలా చెప్పారు ఏదో ఒక స్పిరిట్ ఉంటుంది ఏదైనా స్టోరీ చెప్పినప్పుడు ఏదో దేవతలు రాక్షసులు కొట్లాడుకున్నారు అని ఉంటుంది అంటే అక్కడి నుంచి ఇటువైపు నుంచో సైన్యం అటువైపు నుంచో సైన్యం వచ్చి కర్రలు కట్టెలు కొట్టు కొట్టుకున్నారని కాదు అక్కడ మీకు భాష్య విచితే తెలుస్తుంది మంచి సంకల్పములు దేవతలు దుష్ట సంకల్పములు రాక్షసులు వీటి మధ్యన టక్కర్ ఉంటుంది హృదయంలో ఇదే ధర్మక్షేత్రం ఇదే కురుక్షేత్రం ఇక్కడ ఒక టక్కర్ ఉంటుంది అదే అభిప్రాయం అలాగే దాని ఎంతో ఒక ప్రతీక ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు చిన్మయుడు నేను చిన్మయుడు అను ఈ విషయాన్ని ఈ శ్లోకాన్ని మనం మళ్ళీ క్లాస్లో గుర్తుచేద్దాము ఓం పూర్ణమదః పూర్ణమిదమ్